కీర్తన మూడు వందల తొంభై ఒకటి గరుడ గమన గరుడ నమో నమో నమో కమలాపతి కమల నాభ కమల జన్మకారణిక కమల నయన కమలాప్తూల నమో నమో హరి నమో నమో జలది బంధన జలది శయన జలనిధి మధ్య జు కల జలదిమాత జలది గంభీర హలధర నమో హరీ నమో గణ దివ్య రూప గణమీమాక ఘన గనకాయ వర్ణ అనఘ శ్రీవేకటాధిపతేహం అనుపమ నమోరీ నమ